పరిశుద్ధులకు తండ్రి కృపమైన జీవం గల దేవ ఎసు ప్రభ నీకు ఎంతో వందలైనా నినా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప మహా మహాపరిశుద్ర నీకే స్థుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకునేందుకే నీకు ఎంతో వందలు ప్రభ కృతజ్ఞతాశ్రుతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు తండ్రి ఎస్ అయ్య నీకే మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నది నీకు ఎంతో ఈ సాయంకాల సమయంలో మీకు సన్నిధికి మేము వచ్చినైనా మాతో మాట్లాడండి మమ్మల్ని సంపూర్ణంగా ప్రవ మీ పోలిగా మమ్మల్ని మార్చండి మీకు సరళత సంపూర్ణత పరిశుద్ధితో నడిపించిన మమ్మల్ని ప్రవ్వ నా దేవ ఇస్తాయా మీకు సంపూర్ణమైన పాత్రలుగా మార్చండి మాకు ఇంకేమైనా ఆయాసకరం అంటే ప్రవ్వాటి నుంచి మాకు విడుదల తెచ్చండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికీయం పొందాలా మీ కృపలో మేము జీవించాలా ప్రభావ యథార్థతో పరిశుద్ధితో ప్రవ వినయ భయభక్తులు కలిగి నిన్ను మనిస్తే నిన్ను సేవించే బిడుదలుగా మమ్మల్ని తయారు చేయండి నా దేవానికి ఎంతో వందాలు ఇస్తయ్యా చివరి అంచుకుంటూ మేము వచ్చేసినామైనా కాబట్టి నైనా మీరు ఆకర్షించిన ప్రతి ప్రవేశం నెరవేరుతున్నాయి భయంకమైన కాలాలు మింటున్నాం కాబట్టి ప్రభావా పిలుపు మా ఏర్పాటు మీరు నిశ్చయం చేసేట మరీ జాగ్రత్త పలి భయముతో వనుకతోని మేము జీవించాలని సహాయపడండి గొప్ప దైవానికి ఎంతో వన్నాాలు సేయబెడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయడం ప్రభావ ప్రతి చీకర శక్తి మీరు బంధించండి మీ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించినైనా మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికి కనుగించండి వాక్యం ధర మాట్లాడిన పాటల ద్వారా మైంపొందండి ప్రభావ మీకు ఆత్మధార మమ్మల్ని నడిపించండి వాక్య క్లోతుల మనం నడిపించినయనా ఏసయానికి ఎంతో వందాలు నా దేవ నా ప్రభా నీకు ఎంతో వందాలు ప్రభా ఎంత భయంకరంగా ప్రభా లోకంలో ఉంటుందిగా ప్రభా అయినా ప్రతి దశలో మేము జాగ్రత్తగా మేము సహాయపడండి అయినా మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రించమని ప్రదిష్టమైన గొప్ప దేవ ఏసయ్యా మా దేశం మా దేశ ప్రజలందరినీ ప్రభ మా తల్లి రక్షణలో నడిపించమని ప్రాదిష్టమైన మీ సాయం దయచేయండి నా దేవాసయ్యా గొప్ప దేవానికి ఎంతో వన్నాలు ఎసయ్యా మీరు అక్కడ దినాల అంత్య దినాల మీ ఉంటుందిగా ప్రభావ అనేకుల ప్రభావ అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల వెళ్ళి మీ సువార్థని ప్రకటించి అనేకుని సుశీలుగా తయారు చేయాలి ప్రభావ సర్వలోకాన్ని సువార్థని ప్రకటించేలాగిన మమ్మల్ని అందరినీ నూతనంగా మమ్మల్ని అభిషేకించి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాక్షిగా నిలబెట్టుకుని మీరు ఆకరు సిద్ధపరచుకోమని పరిశుద్ధ నా మమ్మమున ప్రార్థనాం తండ్రి ఆమెన్ ఆమెన్ పాడనా మౌనము స్తుతి స్తుకీర్తనా చూడనా ఊరకనే నిలచి నీ పరాక్రమకార్యములు ఏ శయ్యాతో సహజీవనము నాశలు తీర్చి తృప్తిపరచనే సైయానీతో సహజీవనము నాశలు తీర్చి తృప్తి పరచేనే పాడనా మౌనముగానే స్థుతికీర్తనా ప్రతి ఉదయమునా నీ కృపలో నీను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగినే నా ప్రాణాత్మ శరీరమును ప్రతి ఉదయమునా నీ కృపలో నీను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగేనే నా ప్రాణాత్మ శరీరమును నా విమోచన గానము నీవే రక్షణ శృంగమునివే న విమోచనగనమునివే నరక్షణ శృంగమునివే పాడనా మౌనము గనే స్తుకీర్తనా చూడనా ఉమ్రకని నీలచే నీ పరాక్రమ కార్యములు పాడనా మౌనముగా నీ స్థుతి కీర్తనా దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అనచినే నా వ్యామోహపు పొంగులన్నియు దీర్ఘ శాంతము నీ కాడిని మోయుచూ నేర్చుకుందునే నీ ప్రశాంత పవనాలు అణచనే నా వ్యామోహపు పొంగులన్నీయూ నా ఓదార్పుని దివి నా ఆనందేత్రముని వేదార్పునిదివే నివే ననందేత్రమునివే పాడనా మౌనముగనే స్కీర్తనా చూడనా పూరకని నిలచీ నీ కార్యములు పాడనా మౌనముగానే స్తుకీర్తనా నీ ఆలయమై నీ మహిమను నేను కప్పు కుంటినే నీ తైలాభిషేకము నిండి నా అంతరంగమంతయును నీ ఆలయమై నీ మహిమను నేను కప్పు కుంటినే నీ తైలాభిషేకము నింది నా అంతరంగమంతయును నా మానసీనము నీవే నా ఆరాధన పల్లకి నీవే నా ఆరాధన పల్లకి నీవే పాడనా మౌనముగనే స్కీర్తనా చూడనా ఊరకనే నీ పరాక్రమ కార్యములు ఏ సైయానీ తో సహజీవనము నా తీర్చి తృప్తి పరచనే ఏ సైయానీ సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచనే పాడనా విశ్వభ అబ్రాహం సాకుడు గర్భు దేవ ఇజ్రాయేల్ నిన్న పరిచన్న దేవ మహాశివుడా బలవంతుల అచ్చరకడు వాక్యం ద్వారా మాట్లాడి నా దేవానికి ఈ వాక్యం దానం చేస్తాక పరిశుధాత్మ సహనం చేయండి పరిశుదాత్మ మీద సరస్వతం నడిపిస్తాను మేము సిద్ధంగా ఉన్న మా ప్రవర్తన మీరేలమని దీని యొక్క ఆత్మీయ సత్యాన్ని మీరు చూసే గ్రహించే ఉదయం మాకు తెచ్చి నగర చెని ఆత్మదా నడిపించి బాక్యంధారా తృప్తి పరిచి వెలుగులో నడిపించే మనీస్తున్నాం ప్రాస్వామిన్ సార్ దులిబ్రా ఉండ సార్ అన్న దిలీప్ బ్రదర్ లేరు వ్యాబ్యాన్ లో ఉన్నారు మాధురి సీచర్ ఉన్నారు ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం అన్నా ఏషియా నైన్ చాప్టర్ టూ వర్స్ ఒకటి చదువు ఓకే అన్నా నైన్ చాప్టర్ టూ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును కూతున్నారు దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అలా ఈ దేవుని పుట్టకుండా మన ఏషియా ప్రవచిస్తుండవు అలా చెప్పంటే ఇక్కడ ఏమి జనులు ఎక్కడున్నటో చీకటి ఉండవు చీకటి అంటే చీకటి దేనికి సాధ సమా సాధన మరణంకి సాధస్ అలలియా దేవుడు అప్పుడే ఆలోచించి మద చదువు ఒకసారి మెల్లగా చదువు చీకటిలో నడుచే జనులు చీకట్ను నడుతుండ జనులు అలలియ దేవుడు చూస్తున్న చీకట్ ఉంటే మనం చూస్తే వాళ్ళ మీద చీకటి ఉండకైము ఇంకా మరణ చీకటిలో నడుచే జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు అలలియ గొప్ప వెలుగును చూస్తున్నా మన వెలుగును చూస్తారని చెప్తున్నారు ఇక్కడ ఏషియా చెప్తున్నావు చికెన్ జనను ఒకసారి గొప్ప వెలుగు చూస్తారని చెప్తున్నారు ఇంకేమంటున్నా మరణ ఛాయ ఉన్న అంటే వాళ్ళు ఏమున్నా మరణ ఛాయ వాళ్ళు కప్పుకున్నదని చెప్తున్నాడు అంటే ఏది వాళ్ళు మరణ ఛాయ వాళ్ళు కప్పుకున్న కనుక ఆ జన్ చదువు మరణ ఛాయ దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను ప్రకాశించలుగు ప్రకాశించను అయితే ఇక్కడ చూస్తే జనలు ఎక్కడున్నారు మళ్ళా ఇప్పటివి చీకట్లు నడిపిస్తున్నాం ఆ జనలు ఆ జనలు ఇప్పటివి చీకటి నడుస్తున్నా కనుక మరణం పోతున్నట్ట చీకట్ మైంది ఆయన మరణం దారి తీసుకోబోతు కనుక మన ఏషియా భక్తులు ప్రజలు ఒక దినం వెలుగు వాళ్ళు చూస్తారు ఆ వెలుగే కనుక మన ఏస ప్రభు కనుక ఇక్కడ చూస్తారు కనుక చెప్తున్నాడు అలా ఇక్కడ చూస్తే మనం అపవస్త కాలంలో తొమ్మిది వద్దా బ్రదర్ తొమ్మిది ఇక్కడ జూడు బ్రూ జూడు టూ జూడు బ్రదర్ తొమ్మిది ఓకే ఈ మార్గం అందు ఉన్న పురుషుల నైన ఈ మార్గం ఉన్న పురుషుల నైనను స్త్రీల నైనను కనుగొయిన ఎడల అలా పురుషులను కనుగొన వారిని బంధించి వారిని బంధించి ఎరుసుమునకు తీసుకొని వచ్చుటకు తమస్కులోని సమాజం సమాజములో వారికి పత్రికలు ఇమ్మని అడిగను ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు ఇక్కడ చూస్తాం నుంచి చూస్తాం చౌ సవులు ఏం చేస్తున్నా చీకటి నడుస్తున్నాడు సౌలు చూస్తే సౌలు మీద చీకటి యొక్క మరణా అంటే దుస్థతంలో ఉన్నాడు ఇక్కడ సౌలు మనం చూస్తే ఆయన పాత చరిత్ర చూస్తే ఏం చేస్తున్నాడు ఆ దారి నుంచి ఒక పత్రిక తీసుకొని లెటర్ తీసుకొని పోతున్నా అతడు ప్రయాణం చేయొచ్చు అతడు ప్రయాణం చేయొచ్చు ఎక్కడ చూస్తుండ్రు మన ఏం చేస్తు మళ్ళా దేవుని ప్రయాణం చేస్తూ దగ్గరకు వచ్చినప్పుడు కటకు మాటగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను సౌలు ఏం చేస్తున్నాను నేను దేవుని సేవ చేస్తున్నాను కనుక ఆయన చీకట్లో ఉన్నాడు మరణ ఆయన మీద ఉందని సౌలు గ్రహించి స్థితిలో ఉండదు సౌలు గ్రహించి స్థితిలో ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నా నేను మంచిగానే ఉన్నా అంటాడు మనం చూస్తాం ఒక నడివి నడువడి పవర్త ఉంటే తుదుకు సామెత ద్వంలో చూస్తాం తుదుకు మరణం దారి తీస్తుంది తన ప్రవర్తనతో మాది ఒక ఉన్నది ఇక్కడ బరాబర్ ఆ వాక్యం బాబర్ గుర్తొస్తే కొంచెం జ్ఞాపం ఉంది నేను అది కొంచెం చెప్తున్నా అయితే ఈయన ఏం చేస్తున్నాను అధికారి నుంచి ఇంకా పోయి ఇంకా మరణంతో దారి అవుతున్నాడు ఈయన ఈయన ఏం మరణంకు ఇంకా దారి అవుతున్నాడు చీకటి చావిన మన్న చావిన ఉన్నప్పుడు అటకుడు మా ఒక వెలుగు ఆయన మీద ప్రకాశించింది అంటే మన ప్రభు ఆయన మీద ఆయన చుట్టూ వెలుగు ప్రకాశించింది అలా నిర్ద్యూడండి దేవుని ఒక వెలుగు ఇప్పుడు ప్రకాశించడానికి రెడీ ఉంది కానీ దేవు ప్రజలేం చేస్తున్నాను చీకటికే ప్రేమించి ఆ వెలుగును ప్రేమిస్తలేదు వెలుగును ప్రేమిస్తలేదు ఈ మాంసం ఉంది కదా ఎంత దేవుని బిడ్డలు అయితే చదువు అప్పుడు అప్పుడు అతడు నేల మీద పడి నేల మీద అంటే భూమి మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసస్తున్నావని వరము పలుకుట వినే ఆ వెనుగు నుంచి ఒక సౌలు సొల మీద పడుతుంది సౌల నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే గ్రహించి అయితే సౌలు ఏమంటాడు ఇక్కడ చూద్దాం మనం ప్రభు నువ్వెవడవని అతడు అడుగగా అలా ప్రభువా నీ ఎవడని నువ్వు అడగగా ఆయన నేను నీవు హింసించిన ఏసును అలాని హింసించిన ఏసుని అని చెప్తున్నా అలా ప్రభు చెప్తున్నా నువ్వు నన్ను హింస ఆ ఏసుని అక్కడ ప్రభు చదివిస్తున్నా అక్కడ చూస్తే ఈయన దేవుని సేవ చేస్తున్నా కానీ చీకటి మీద ఉన్నాడు అంధకారం ఉన్నాడు దుస్తంలో ఉన్నాడు మీద ఇంటారుతుంది అని ఈయన తెలియ స్థితిలో ప్రభు ఏం చేస్తున్నాడు ఆ వెలుగులో ఈయన కడబడి మాట్లాడుతుంది అక్కడ చదువు లేచి పట్టణంలోనికి వెళ్ళుము లేచి ఇప్పుడు నువ్వు అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలియబడునని చెప్పాను అలాచి పట్టణం వెళ్ళుము నీకు ఏం తెలియజేయను అప్పుడు నీకు తెలియబడును అతనితో ప్రమాణం చేసిన మనుషులు ఆ త్వరము విని వినిగాని ఎవరిని చూడక మౌనులై నిలబడింది మౌని ఉండ హలో చూడండి స్వమి మౌన ఉండేది అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఉన్నారు మన్నా ఛా అంటే నరకంలో ఉన్నారు చాలా ప్రజలు చూస్తే నరకం ఆ దాని నుంచి ప్రభు ఏం తన ఏకైక కుమార్ తన తండ్రి పంపించి ఏం చేస్తుంది ఆ మన్నా ఛాస వాళ్ళకు నిత్య జీవి వస్తానికి సౌలు గ్రహించక సౌలుకు ఇక్కడ ను అక్కడ చేస్తాడు ఈ సౌలు ఎట్లు ఉన్నాడంటే ఇట్లానే ఉండదు మనం ఏం చూస్తాం మనం కొరింత్ సెకండ్ కొరింతన్ ఇది ఇట్లాంటి సెకండ్ కొరింతన్ ఫోర్త్ చాప్టర్ సెకండ్ కొరింత్ ఫోర్త్ చాప్టర్ ఫస్ట్ నుంచి చదువు ఫస్ట్ నుంచి నాలుగు వరకు నాలుగు ఐదు ఓకే బ్రదర్ ఈ పరిచర్య పొందినందున ఈ పరిచర్య పొందిన ఈ సౌలువు చెప్తుండ్ర పౌలు కరుంపబడిన వారరుంపబడిన వారమై అధైర్య పడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయుగా నడుచుకునూ దేవుని వాక్యమును వంచనగా బోధింపకయుంచోజ సత్యమును ప్రత్యక్షత పరచడం సత్యము ప్రతిష్టం వలన ప్రతి ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మన సాక్షి ఎదుట అమ్ముని మేమే దేవుని సముఖమందు మమే మేమే దేవుని సముఖము మెప్పించుకొను చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము అలా రహస్యకరం విసర్జి మనం చూస్తాం ఎప్పేసిన పత్రికన అంధకార్చి తెలియదు చేసిన మనం చూస్తాం ఇక్కడ చూస్తాం మనం ఐదు పదకొండు జుడుపు రైతులైనా ఉండని జరా నిష్ఫలమైన అంధకార క్రియలో పాలువారి ఉండగా వాటిని ఖండించండి ఖండించండి అలాని మనం ఏం చేస్తున్నాం అంధకార క్రియ లోపడం దాన్ని ఖండించే మనం ఉన్నాం అది ఎట్లా ప్రేమగా ప్రేమ ఖండించే ఎందుకు ఖండిస్తున్నాం ఆయన ఆత్మ ఆ చీకటి నుంచి వెలుగు రక్షింపబడాలని ఖండిస్తున్నాం అలాంటి పౌలు లేరు కనుక ఇప్పుడు మనం ఉన్నాం కనుక అందకం ఏమంటారు చదువు ఇంకా ఇంకా ఏమంటాడు అక్కడ పావులు భక్తుడు ఎలా అటి జరిగించు రాసం జరుగుతూ పనులు గురించి మాట్లాడకను ఆ పనులు గురించి మాట్లాడకను అవమానకరమైనది అవమానకరం ఉంది ఎప్పుడు అవనం కాదు వాళ్ళు సిగ్గు పడతారు వాళ్ళు అవమానకరం అయితే ఇక్కడ ఏమంటాడు ఇక్కడ కొరం తీరాని పథకాలను ఒక్క నిమిషం కాబట్టి ఈ పరిచర్య ఈ పరిచయందున కరుణింపబడిన వారమై అధైర్యపడము ప్రబోల కరింగ అయితే కుయుక్తిగా నడుచుకున్న కయూ కుయుక్తిగా నడుచుకునే వాక్యమును దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు వంచోధితముక్యమును ప్రత్యక్ష పరచ వల పరచట వలన అలా సత్యము ప్రతిష్టపర వలన ప్రతి మనిషిని ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మనసాక్షి ఎదుట మమ్మని మేమే మమ్మల్ని మేమే మేమే దేవుని సమూహ ముందు మెప్పించుకొనొచ్చు అలా దేవుని సమూహం మెప్పించుకుంటూ అవమానకరమైన అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించ విశ్వస్తున్నాను అది అవమానం కరం అంటే చీకరికి దాన్ని విశ్వస్తున్నానంటే చెప్తుంది ఇంకా చదువురా మా సువార్త మా సువార్త మరుగు చేయబడిన ఎడల మరుగు చేయడల నశించుతున్న వారి విషయంలోనే నశించుతున్న వారి విషయమును విషయంలోనే మరుగుపరచబడి మర్చి నశించిన వారికి వాళ్ళకు మరుగుపరిచి ఉన్న ఎందుకు మరుగుపరిచి ఉన్నదంట కిందో చెప్తాడు పౌలు భక్తుడు దేవుని స్వరూపమైన క్రీస్తును దేవుని స్వరూపైన క్రీస్తును మహిమను మహిమను కనుపరుచుట కనుపరుచు సువార్థ ప్రకాశము అలా దేవుని మహిమను కనపరచిన స్వార్థ నిమిత్తము మేము వారికి ప్రకాశ కొన్ని నిమిత్తము అలా వారికు ప్రకాశం మీ నిమిత్తము ఈ యుగ దేవ ఈ యుగ సంబంధమైన దేవత ఈ యుగతుల దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను అలా అవిశ్వాసమైన వాళ్ళకు గుడ్డితనం అవిశ్వాసమైన విశ్వాసులకు గుడ్డితనం కలిగేసాను అంతే కదా అంతేనా అవిశ్వాసులు ఉంటే వాళ్ళకి ఏముంది గుడ్డితనం ఉందనట అలా ఇంత ముందు మనం అక్కడనే ఉండే మన గుడికి ఉండే మనకని మనకేం చేసింది దేవుడు ఆత్మీయత ఇప్పిను మనకు ఈ ఆత్మీయ వాక్యం ఆత్మీయత చూస్తాం మనం ఏ మనిషికైనా మనం శరికకు చూడడం ఆత్మస్వరూపు చూస్తాం కానీ ఈ లోక వస్తువులు ఏం చేస్తారు శరికకు చూసి వాళ్ళకు ఏరు పెట్టి చూపిస్తారు కానీ మనం ఆత్మస్వరూప చూస్తే ఎత్తి శివన కానీ పేదరికను కానీ వాళ్ళ మన బిచ్చబైన కానీ ఏదైనా కానీ ఆయన ఆత్మలో చూస్తాం ఆత్మస్వరూపుకి చూస్తాం వాళ్ళు పాలు చెప్తున్నాం ఎవరు ఆత్మస్పు చూస్తాం దేవుని ఒక తీసి పేప మనం వెళ్ళడం వల్ల ఉంటాం మనం కనుక మనం మనకి ఏలు పెట్టి మనం చూపాం ఈ లోకస్తురం చేస్తారు కనుక ఏమంటారు పాలు వస్తారు చదువుకారంలో నుండి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అలా అంధకారం నుండి వెలుగు ప్రకాశించ మనం మీ పోతే చెప్పాలా ఈ గురంలో అంధకారం నుండి వెలుగు ప్రకాశించుగాక ఆ వెలిగేసు కనుక ఎందుకంటే జనల్ ఏం చేస్తున్నారు ఇంతకుముందు ఒక సిస్టర్ వచ్చిందంటే ఆమెకు ఒక క్యాథలిక్ సిస్టర్ ఆమె దుబాయ్ పోయింది కొంచెం వచ్చింది వచ్చినాక మీటింగ్ పెట్టుకుంది మీటింగ్ పెట్టాక బ్ర బ్రదర్ అని చెప్పింది ఏం కలవమ్మా అని చెప్పిన పేరు డీనా క్యాథ్లిక్ సర్ అయితే నేను డైరెక్ట్ ఒక అగ్గి మంటలో వెళ్ళిపోతుండే ఒక పెద్ద హస్తం వచ్చి నన్ను కౌగులించుకుంది ఇలా పట్టుకుందని చెప్పింది ఆమె నేను చెప్పినమ్మా ఇప్పుడు చూడు ఆ పెద్ద సుప్రమే ఆ నరకంలో పోకుండా నీకు అవకాశం ఇస్తున్న రక్షణ పొందు ఆమె అయితే ఈ చీకటి జనాలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు నరకం పాతాలో ఉన్నారు కనుక అతిథి జనాలకు మౌరైతే స్వార్థ చెప్తున్నారు మనం ఈ స్వార్థపడి కొందంకో మనం ఏం చేయాలా లాగాలంట ఎట్లా లాగాలంట మనం ఇక్కడ చదువు కనుక అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించింది కాక అని పలికిన అంధకారం నుండి వెలుగు ప్రకాశించుకాక అని పలికిన దేవుడే దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము తన మహిమ గుర్చిన జ్ఞానమును ఏ సుకరిస్తున్నందు మా హృదయంలో ప్రకాశించను అలా ఇక్కడ పోదు చెప్తుండ్రు మేమీ అంధకారం ఉండే ఒకసారి ఆ పెద్ద వెలుగు మా ఉదయంలో ప్రకాశిస్తును అన్నదిగా ఒక సమయం చూస్తే మేమీ అంధకారంలో ఉండదు కనుక ఇప్పుడైతే మేము మా మాలో వెలుగు ప్రకాశిస్తుందని ఆ కోరంతి సంఘంకు పౌలు భక్తులగా ఇక్కడ చెప్తున్నాడు నుక మేము మమ్మల్ని గుచ్చి ప్రకటించుకుంటలేదు కానీ మమ్మ గురించి మేము ప్రకటించలేదు కనుక క్రీస్తుని గుర్చి ఆయన ప్రభు అని ఆయన ప్రభును మమ్మని గుర్చి ఏసు నిమిత్తము మేము మీ పరిచారకులు మని ప్రకటిస్తున్నాము మేము యేసు గురించి పరిచారకులను మేము ప్రకటి చెప్తున్నాడు చదువు అయినను మా బలా మా మూలమైనది కాక మా బలాను అంటే మా బలం కాక కాక మా మూలమైనది కాక దేవుని అందున్నట్లు దేవుని అందున్నట్టు మట్టి ఈ ఐశ్వర్యము మాకు కలదు అలా ఈ మట్టి ఘటంలో మాకు ఐశ్వర్యం కలదు ఆ ఐశ్వర్యంలో కనుక ఇక్కడ ఎంత వివరంగా చెప్తున్నాడు అక్కడ కొరించి సంగమకు ఎటు పోయినను శ్రమ పడుతున్నను ఎటు పోయి శ్రమ పడుతున్నాను ఆయన కోసం వారము కాము అలా ఈరికబడి మనం కామ నేను శ్రమ ఉన్న కనుక ఈరికబరము ఉన్నను అపాయంలో ఉన్న మనం కేవలం లేని వారము కాము అలా ఉపాయం లేని తున్నాము మేము దిక్కులేని వారము కాము దిక్కులేని వాళ్ళ కాము అలా దిక్కులేని కాను అని చెప్తుండము నశించిపోనున్నాం కామని చెప్తుండ్రు ఇక్కడ అంటే ఇక్కడ భక్తుడు బ్రదర్ పదవాలా బ్రదర్ ఏసు యొక్క జీవము మా శరీరం ముందు ఏసు ఒక జీవం మా శరీరం ముందు ప్రత్యక్ష పరచబడుటకాయి యేసు యొక్క మరణ అనుభవమును ఏసు మరణ అనుభవం మరణ అనుభవమును మా శరీరం ముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము అలా లియ ఎల్లప్పుడూ వహించిపోవచ్చున్నాము అలా ఇక్కడ చూస్తే పౌల భక్తులు అదే పత్రిక చూడుకురా యూధ ట్వంటీ ట్వంటీ వన్ చాప్టర్ చూడు ఫస్ట్ వర్ ట్వంటీ వన్ చాప్టర్ చూడుకురాప్టర్ నిత్య జీవార్థమైన నిత్య జీవార్థమైన మన ప్రభువు ఏసు క్రీస్తు కొరకు మన ప్రభు ఏసు ప్రభు కనికొరకు కొరకు కనిపెట్టు కనిపెట్టి దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు అన్నది దేవుని ప్రేమలో నిల్చు కాచుకుడి ఉండుని అనే యుదారు చెప్తున్నాడు అన్నది కాచుకొని ఉండాలా కనిపెట్టి ఉండాలా అని చెప్తుడు ఇక్కడ దేవుని ప్రేమ ఏమిది ఆయన సేవ కదా దేవుని ప్రేమ మన మన పేతు యువతడు పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రభా నువ్వు ఎరుగును నన్ను ప్రేమిస్తున్నావా నా గుర్రెం కావు నా గుర్రెపిల్లని మేపు అంటారు ఆయన ప్రేమ అగ్గలు లేకున్నాను ఆయన చిత్తాన్ని లేపరిచ ప్రేమ కాసుకొని ఉండు ఇంకేమంటాడు సందేహపడి వారి మీద కనికరము చూపుడి ఇది ముఖ్యంది అలాది రక్షణ పను వల్ల అంటారు అనుమానం పడుతున్నాడు వాళ్ళ మీద కనుకర ఈ కనికరం తక్కువైపోయింది ఎవరు స్వార్థంలో ఇప్పుడు ఉరుకుతుండ్రు ఎవరు చేస్తుంది సేవలు అలాదియా కానీ ఇక్కడ ఏమంటుడు యూద ఉంటారు కనికరం ఉన్నారు వాళ్ళ మీద ఏం చేస్తుంది ఏమంటుడు మన చదువురా సందేహింపబడి వారి మీద కనికరము చూపుడి చూపిడి అంతే కాలంలో ఏం చేస్తాడు ఎక్కువ ప్రేర్లో ఉండే లేకుండా రక్షణ పొందారు సందేహపడుతూనే ఉంటారు అనుమానం పడుతూనే ఉంటారు ఏం తింది అనుమానం వాళ్ళు క్రియేటే చేస్తూ ఉంటారు సైతాన్ వాళ్ళ మీద ఏం చేస్తా మనం ఏమంటుడు అక్కడ చదువురా సందేహింపబడి వారి మీద కనికరము చూపుడి కనకరం చెప్పివారు కనకరం పొందును మతస్వార్థ ఐదు వంద కనకరం పొందు వాళ్ళు కనకరం దేవునించి పొందామని అలాంటి సందేహాల మీద కనక నుంచి చెప్పియాల వాళ్ళ ఓదర ఎంతో మంది వస్తూనే ఉంటారు పక్క గుణం ఎంతో కనకరం పడుతూనే ఉంటారు కలవరం పడితేనే ఉంటారు పోయి మన సిస్టర్ వస్తారు ఆదరిస్తారు వాళ్ళకి ఉంటది ఇక్కడ చెప్తూనే ఉంటుంది ఇక్కడ చేస్తూనే ఉంటుంది వాళ్ళకు దేవునిచ్చిన గిఫ్ట్ ఆయన గొప్పతనం కాదు కనుక మనం ఇది ఇది చేయమని చెప్తారు ఇది ఒక ఆజ్ఞ ఏమంట ఇక్కడ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అలా అగ్నిలో లాగినట్టు అగ్గిలో అంటే నరకంలో నాగ్లో మన కొందరు వాళ్ళకు కొందరిని రక్షించండి చెప్తున్నాడు ఇక్కడ శరీర సంబంధమైన చలిక సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు చలిచిన అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పు నొప్పుకొనక శరీరం వలనం వలన తాగుపడిన అంగీని కరుణించింది ఇది ముఖ్యం ఉంది అలాగ మనకు కరుణించాలా అలాగో మనం గొప్ప జనం మీద కరణించాలా వాళ్ళకు పరిచయం చేస్తానికి వచ్చింది పాలు భక్తులు ఇంతకుముందు చెప్పిన కొన్ని ందున అధైర్యపడము అరడింపబడిన వారమే అధైర్యపడము కనుక కుయిక్తిగా నడుచుకునకూ నడు దేవుని వాక్యములు వంచనగా బోధింపకయుము ప్రత్యక్ష అన్ని విశ్వషించాను దేవుని వాక్యం భోజంది కాగా పౌరులు ఎనిమిది కోసం చీకటిలో ఉండే కనుక కానీ ఆయన తెలియదు కొంతమంది ఏం చేస్తే రక్షణ పొంది ఇంకా చీకటిలో ఉన్నారు గొప్ప ఒకసాక్ష్యం కనుక అందుకు మనం శువార్త చెప్పి మన ఏం చేయాల నువ్వు వెలుగులో లభియ్యాలి ఏమంటున్నాడు ఇక్కడ యువన్ స్వార్త ఒకటి పదాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అలా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను తన ఆయన తన అద్వితీయ కుమార్ కుమారు కావుగా పుట్టినవాణి తన పుట్టిన వారి విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక అలలియా తన అదితి కుమార్ మీద విశ్వాసం నుంచి నశింపక నిత్య పొందినట్లు ఆయనను అనుగ్రహించను అలలి నిత్య జీవ పొందును ఆయన అనుగ్రహించును అలూ మన మన పరిచయం అంటే మన మన అందరి పరిచయం నిస్వార్థ చెప్తే దేవుని వాగి ఉంటే వాల్మి శ్వాసంలో వస్తారు వాల్మి నశించిపోరు నుంచి మనం లాగాలని చెప్తున్నాం కొందరు అగ్గిలో ఉన్నప్పుడు కొందరు లాగి వాళ్ళకి ఏం చేయాలా మనం వాళ్ళకు శుచుడుగా నిలబెట్టాలా దేవుడి చిన్న వాక్యం తీన్ శోతం యేసు ప్రభా నా దివానికి శోతం యశ ప్రభా ఈ లోకంలో దేవత గుడ్డి దనం కలిగించగల ప్రభా పౌలు వ్యక్తులు చెప్తున్నాను పౌలువి గుడ్డితం మన దీవానికి ఆయన ఆత్మ వెలుగు సంబంధిగా మన చిన్నం నా మేము ఒక తరువా గుంపులో ఉండే గుంపు నుంచి తీసి నా మన చిన్న గుంపును నిలబెట్టుకునే యశ ప్రభానికి ఈ వాక్యాలు ఇంకా ధ్యానం చేసి ఇతరులకు చెప్పాలా ఆ వెలుగుదలు తీసుకురావాలా ఇస్తాం ప్రభా నా దీవానికి శ్రోతాం కానీ ఈ శ్రమ వచ్చినాక పరిధిం కాను ఈర్కోవడం కాను కానీ తీసే శ్రమ మేము ఆయుధంగా ధరించుకోవాలా అలా నిన్ను ధరించుకొని ప్రభా ఇతరు చెప్తాను సాధించామని ఈ వాక్యాలని ప్రభా ఇంకా ముందు ఎట్లా పోవాలా మీరే గుమ్మకు సాయకుండా నడిపించి ఈ వాక్యాలు మా ఉదయంలో భద్రపరిచి ఇంకా ముందు పోతే మీరే నేర్పించామని ఇస్తున్నాం ప్రస్తుతం మీన్ బ్రదర్ మాధురి సిస్టర్ ప్రజల సిస్టర్ హలో మాధురి ఉన్నారా బ్రదర్ బ్రదర్ కూర్చో రాజ నిమిషాలు చేస్తారా చేయండి బ్రదర్ ఆల్మోస్ట్ మనకి ఏబీపీఎం గ్రూప్ ఉంది మెసేజ్ సెండ్ చేయమంటే చేస్తాను స్కైప్ లో పెట్టాను అంతకు ముందు మనోజన మీ తమ్ముడు కదా రేణు క్రిస్ట్ తమ్ముడు మా మోజస్ బ్రదర్ బ్రదర్ మనోజన అదే అన్న మోజస్ బ్రదర్ వాళ్ళ రిలేషన్ తనకు ఏదో బాలేదని చెప్పినారు కదన్నా వీడియో అనైందనా మోజస్ బ్రదర్ జీసస్ లాడ్ కాశీ సార్ మోజస్ బ్రదర్ తమ్ముడు సార్ ఆయన ఈనింగ్ చేయాల కొడుకు రాజన్ రాజన్ రాజన్ మోజ్ బ్ర ఇద్దరు కొట్టుకుండు ఇద్దరు కొట్టుకుండు ఆయన మీ ఇజీ ఉన్నాడు మోజర్ బ్రం మీ ప్లే పెట్ సార్ థ్యాంక్ యూ బ్రదర్ విన్నారు కదా ప్రేదాంశము తన కోసం కూడా కలిగిన మా ప్రభావమైన మనకి స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి ఇంకా చిన్న కాలం అంతా ప్రభావంలో కాచి కాపాడినందుకు స్తోత్రం మమ్మల్ని ఇంతవరకు కూడా తండ్రి సజీవులుగా ఉంచి రాత్రికాల సమయంలో ప్రభావ ఈ సన్నిధి రీతిగా అయినా ప్రభావం నేను తుదించటకు ఘనపరించటకు నేను స్వరం విన్నటకు నీకు మొరుపెట్టుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత స్త్రుత్రులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మీకు ఏ మహిమ ఘనత ప్రభావం కలిగిన దాకా గొప్ప దేవ తండ్రి నాయన ఇంతవరకు ప్రభావ ఆరాధనలో మీరు మాకు మీకు వందనాలు తండ్రి ప్రభావ తండ్రి ప్రభావం ధర మహిం పొందడం వచ్చిన ప్రభావ దాసం స్తోత్రాలు ప్రభావ నిన్న వాక్యాలు మాకు దీనిలో భద్రపరచుకొని తగినట్లుగా జీవించడానికి మీరు మాకు సహాయపడండి తండ్రి ప్రభావ తండ్రినైనా మీకు ప్రీతికరమైన జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి మీకు అవిధేయత ప్రభావ ఏది కూడా మా జీవితాల్లో ఉండడానికి వీలేదు ప్రభా తండ్రి ఎక్కడ కూడా ప్రభా ఈ లోకంలో కానీ పాపంలో కానీ చిక్కబడడానికి వీలు లేదు ప్రభావ ఎందునైనా భయభక్తులు కలిగి రోషం కలిగినైనా ఈ లోకంలో ఉండడానికి సహాయం చేయండి ప్రభావ మీరు మా మీరు మమ్మల్ని నేర్పర్చిన ఆ తండ్రిని మీరు ఎందుకు మమ్మల్ని నేర్పరచుకున్నారా ప్రభావ దాన్ని సంపూర్ణంగా గ్రహించి మీ చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించి మిమ్మల్ని మహింపరచడానికి లోపనాన్ని గ్రహించి మనం తండ్రి నైనా ప్రభా మీరే నేను మమ్మల్ని నడిపించండి మా సౌబుద్ధిని తొలగించండి మా సొంత ఆలోచనలు తొలగించండి మీ ఆత్మతో నింపండి మీ కొరకైనా ప్రభా తండ్రి నన్ను జీవించటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం సంపూర్ణంగా మీకు లోబడుతున్నాం ప్రభావ మీరేమైనా చిత్ర ప్రకారంగా మిమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను ఈ సాయంత్రకాల సమయంలో ప్రభ తండ్రి నేను మా బట్టి మీ పాదాలు చెంత మొరు జ్ఞాపకం చేసుకోరండి నేను శృతి సిస్టర్ను బట్టి మీ పాదాల చెంత నేను మొరుపెడుతున్నాం ప్రభావ తండ్రి జ్ఞాపకం చేసుకోనండి గ్యాల్ బ్యాడర్లు తండ్రి ప్రభావ రాళ్ళు ఉండగా మీరు నైనా జ్ఞాపకం చేసుకోనండి మీ జ్ఞాపం మీ గైపంతో ముట్టండి తాకండి ఏసో క్రీస్తునామంలో సంపూర్ణ స్వస్థతను ప్రవాహ మీరు అనుగ్రహించండి నేను సర్జరీ లేకుండా ప్రభా నైనా సహాయపడండి కుటుంబం అంతా కూడా ప్రభావ మార్మోన్స్ పొంది రక్షణ పొందినని మీరు ప్రభుత్వం మనం ప్రార్థిస్తూ ఉన్నాను విద్యను బాబును బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాను ప్రభా జ్ఞాపకం చేసుకోనండి నేను అనేక ప్రాబ్లం ముట్టండి తాకండి సంపూర్ణంగా స్వస్థపరచండి ఎటువంటి సర్జరీస్ లేకుండా మీరు సహాయపడండి కుటుంబం అంతా కూడా ప్రభా తండ్రి మీరే తోడైండి ప్రభా మీరు నేను నా సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నైనా ప్రభా రాజన్ బ్రదర్ ని బట్టి కూడా మీ పాదాలు చెందా మొరపెడుతున్నాం ప్రభా రాజన్ జ్ఞాపకం చేసుకోనండి నాయన తనుకున్నటువంటి చెడు వ్యసనాల నుంచి విడిపించండి ఆయన ప్రభావ తండ్రి వారి మధ్యన తండ్రి ప్రభా మీరే మీ పర్లక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించండి తండ్రి నైనా తన జీవితంలో సెటిల్ అవ్వడానికి మీరే సహాయపడండి ఆటంకిస్తున్న ప్రతి చీకటి దురాత్మంతకర శక్తుల్ని బంధించండి ప్రభావ అయితే మీరు మాట్లాడండి గద్దించండి నా ప్రభా మీకు సంపూర్ణంగా లోబడినట్లుగా సహాయపడండి అన్ని విషయాల్లో తండ్రి మీకు ప్రీతికరంగా నైనా మీకు మహిమకరంగా ఉండని కృప చూపించండి తండ్రి నైనా ఆటంకాలు వ్యతిరేకతలు అన్నింటినీ తొలగించమని మీ సాక్షులుగా మీ నామానికి మహిమకరంగా తండ్రి నైనా వరి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా లక్ష్మ బట్టి మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం ప్రభావ గర్భ గడ్డలతో బాధపడుతుంటుండగా మీ కృప చూపండి ఇన్ఫెక్షన్ ని తొలగించండి సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి మీరే నాయన కుటుంబం కూడా వారు పొంది రక్షణ పొందడానికి మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం అయితే వెంకటమ్మ సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ సిస్టర్ని జ్ఞాప్యం చేసుకునండి చేతులు కాళ్ళు ఆప నుంచి సంపూర్ణంగా ఆయన స్వస్థపరచండి తండ్రి వారి భర్త కూడా సంపూర్ణంగా మారు మనసు పొందిన మీరే నేను మీ పొంది రక్షణ పొందడానికి సహాయం చేయండి నా ప్రభావ చెడు వ్యసనాల నుంచి విడిపించండి కుటుంబం అంతా కూడా ప్రభావ ఆయన నీ ముందు మోకరిని స్తించి గనపరిచేటువంటి అనుభవం దండి మారు మనసు రక్షణ కుటుంబం అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ అదే ప్రమిళమ శిష్ట కనబడి మీ పాదాలు అంత తండ్రి తన గొంతులో గడ్డతో బాధపడుతున్నట్టుగా మీ కృప చూపండి సంపూర్ణంగా స్వస్థపరచండి నామనికి భయంకరంగా లేవనెత్తండి ప్రభావ నా తండ్రి నేను కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం అభిజ్ఞ పాపను జ్ఞాపకం చేసుకోనండి నేను ఫిట్స్ ఉన్న రానతని సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి ప్రభా బిడ్డ నార్మల్ గా ఉండాలా ప్రభా మీరు కృప చెప్పండి ప్రతి శోధన కీడు కొట్టివే గ్రహించండి అన్ని విషయాల్లో ఫలించేటువంటి కృప అనుగ్రహించండి ప్రభావ అందరి పిల్లలు లాగిన తండ్రి తను కూడా ప్రభావ తండ్రి నేను నార్మల్ గా ఉండి ఆయన ప్రభ చక్కగా చదువుకుని మిదుగుటకు మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ఆయన సమస్తం చేయగలిగిన దేవుడు మీరు గొప్ప కార్యం బిడ్డ పట్ల ప్రార్థిస్తున్నాను అనేది సుందర వ్రతను బట్టి మీ పాదల చెంత మొరపెడుతున్నాం ప్రభా నాపకం చేసుకోనండి లివర్ సమస్యతో బాధపడుతుండడం మీకు చూపండి సంపూర్ణంగా స్వస్థపరచండి చెడు వ్యసనాల నుంచి విడిపించండి ప్రతి పాపాలని క్షమించండి నైనా ప్రభా సంపూర్ణంగా నాయన ప్రభా నిన్న లోబడి జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం కాపాడండి కనికరించండి ప్రభావ ప్రతి దురాత్మల నుంచి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం గొప్ప దేవ మీ పాదాల చెంత మొరపెడుతున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి మంచి అరుగుదల మంచి ఆరోగ్యం దాయిచేయండి ప్రతి బలహీనత నుంచి నేను విడిపించండి ఆయన సంపూర్ణ జీవం నా ప్రభావ ప్రతి అవయవంలో మీరు అనుగ్రహించండి మీ సాక్షులుగా మీ నామనికి మహిమకరంగా మీ సేవలో వాడబడినట్లుగా కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాం శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం రీతిగా ప్రభావ దేవి సిస్టర్ను బట్టి మీ పాదాల చింత మొరుపెడుతున్నాం ప్రభావ సిస్టర్ జ్ఞాపకం చేసుకోనండి బలపరచండి సర్జరీ జరగకుండా సహాయపడండి నా తండ్రి ఆయన భర్త కూడా నా తండ్రి తాగుడి నుంచి విడుదల పొందినట్లు మీరు కృప చూపండి కుటుంబం అంతా కూడా ప్రభు నేను సేవించి కృపదయ చేయండి నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ నా ప్రభావ ప్రతి ఒక్కరికి మీరే తోడయండి అని ప్రార్థిస్తున్నాం అన్ని విషయాల్లో తండ్రి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నేను సరిత సిస్టర్ కానీ బట్టి మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం ప్రభావ నా తండ్రి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటుండగా మీ కృప చూపండి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి మీ కొరకే గొప్ప సాక్షి నిలబెట్టుకోనండి కుటుంబం అంతా కూడా ప్రవ్వ మారు పొంది రక్షణ పొందాలని మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇళ్ళకి పాపను మీ పాదాలు చెంత మొరుపు పెడుతున్నాం తన గా తన కాలు యొక్క బోన్ పెరగకుండా మీరు సహాయపడండి కానీ ఎటువంటి నాయన ప్రభావ అసమానత లేకుండా కృప చూపండి ఆయన ప్రభా బిడ్డ భవిష్యత్తు దీవించండి ఆశీర్వదించండి మీ సాక్షికి నిలబెట్టుకోనండి తండ్రి నా కుటుంబం అంతా కూడా ప్రభ మారు మనసు పొంది రక్షణ పొందినట్లు మీరు కృప చూపని ప్రార్థిస్తున్నా శివదాస్ బ్రదర్ ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభావ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంటుంది మీరు కృప చూపండి నేను ప్రతి క్యాన్సర్ కణాన్ని మీరు తొలగించండి మీరు రక్త ప్రోక్షణ దండి ప్రభావ తండ్రి నేను సంపూర్ణంగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి నాయన ప్రభావ సంపూర్ణంగా నేను సేవింగ్స్ క్రూప్ చూపించండి ఆయన కుటుంబానికి కావాల్సిన ఆదరణ ధైర్యం దయచండి ట్రీట్మెంట్ కావాల్సిన ప్రతి అవసరం తక్కలు దామని ప్రార్థిస్తున్నాం అంశిక పాపను మీ పదల కింద మొరపెడుతున్నాం ప్రభావ హై షుగర్ తో బాధపడుతుండగా మీరేనాయన ముట్టి తాకి స్వస్థపరచండి ప్రభావి షుగర్ లెవెల్స్ అని నార్మల్ కావాలా ప్రభావ పరికరించండి నా తండ్రి నా ప్రభావ బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు తన తన భవిష్యత్తును మీరే తోడు వేయడం తండ్రి నాయన ప్రభావ ఉన్న స్థితికి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం కుటుంబం మీరే తోడు వేయడం తండ్రి నాగేశ్వర బ్రదను బట్టి కూడా మీ ప్రభావ మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాం లంగ్స్ లో ప్రాబ్లమ్తోనైనా కిడ్నీలో ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటుండగా మీరే ముట్టండి తాకండి సంపూర్ణ స్వస్థ స్వస్థ దయచేయండి ప్రభావ తండ్రి అను ప్రభ తండ్రి తనకు సంపూర్ణంగా మారు మనసు అనుగ్రహించండి కుటుంబం అంతా కూడా ప్రభా సేవించేటువంటి కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా దిలీ బట్టి మీ పాదాలు అంత మొరపెడుతున్నాం ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చక్కటి ఉద్యోగం దయచేయండి నా ప్రభావ జ్ఞానం అనుగ్రహించి నడిపించండి దానిని మీ సేవలో బలంగా మీ చిత్త ప్రకారంగా వాడుకోనండి సంపూర్ణంగా మీకు విదేత కలిగినైనా మీకు లోబడినైనా సేవ చేయనట్లు మీరు కృపచూపమని ప్రార్థిస్తున్నాం ఆయన కావాల్సిన ప్రతి అవసర తగ్గ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆయన ప్రభా కే ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కుటుంబాలను మీ పాదాలు చెందు మొదలు పెడుతున్న ప్రభా జ్ఞాపకం చేసుకోనండి కనికరించండి ఆయన వారి శాంతి సమాధానాన్ని దయచేయండి నా ప్రభు కావాల్సిన ప్రతి అవసర తగ్గత మీ మహిమష్లను అనుగ్రహించండి వారు చేస్తున్న పనులను మీరు దీవించండి ఆశ్రవదించండి ప్రాముఖ్యంగా ప్రభావ నీ పిలుపు పట్ల నీ ఏర్పాటు పట్ల జాగ్రత్త కలిగి ఉండడానికి సాధించండి సంపూర్ణంగా నీ చిత్తాన్ని గ్రహించి నా ప్రభావ దాని ప్రకారంగా జీవించడానికి నైనా నీ చిత్తాన్ని జరిగించడానికి మీరు నైనా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నా ఆటంకాలన్నింటినీ తొలగించండి నిస్వార్థ ప్రకటించాలా ప్రతి ఒక్కరు ప్రభ ప్రతి ఒక్కరు భారం కలిగి ఉండాలా మీరే సహాయపడమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని మీ సేవాలో వాడుకొని మీ నామానికి మయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి ఇంతవరకు నేను ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉండి నడిపించినందుకే మీకు వందనాలు ప్రభ తండ్రి మీరు నాయన ఈ నైట్ రాతికాల మంచి నిద్ర అనుగ్రహించండి పరలోక ప్రదర్శనాలతో పరలోకాలతో మరి మాతో మాట్లాడండి నా ప్రభావ తండ్రి నేను మిమ్మల్ని స్థుతించి గణపరచడం అనుభవం దాయిచేమని తండ్రి మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తాను యేసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కనికరం ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించను ఆమె ప్రైజ్ లో ప్రైజ్ లో ప్రైజ్ లాడందరికీ లోడక్క అందరికి